చెప్తాం సూర్యుడు ప్రకాశ ఇందువల్ల ప్రకాశిస్తున్నాడు అన్న గొడవ సంగతి ఉపమానాన్ని యథాతథంగా స్వీకరించకూడదు లక్షణాన్ని మాత్రమే స్వీకరించాలి సరే జీవితం ఇదం త్రుటి ఈ మానవ జీవితము రెండు నిమిషముల ఆట ఆ త్రుటి ఇంకా నిమిషం కూడా లేదు ఆడాలనే బ్రాంతి తప్ప ఆటలో ఊరట లేదు అంతే ఆడుతూనే ఉంటాడు అంతే యాక్షన్ చేస్తూనే ఉంటాడు అంతే ఈ యాక్షన్ నుంచి పొందేది ఏమైనా ఉందా అంటే యాక్షన్ నుంచి పొందడానికి ఏ లేదు రెండు మనం కాలగమనాన్ని చాలా చక్కగా విచారణ చేస్తే ఆ కాలగమనంలో త్రుటి అంటే ఎంతండి అన్నారు లిప్త త్రుటి కాష్ట ఇలా విడగొట్టేశారు అనమాట నిమిషం చివరి మాట నిమిషం అంటే ఒక నిమిషాన్ని మనం నాలుగు భాగాలుగా నాలుగు డివిజన్లుగా విభజన చేశారనమాట రెపపాటు ఎంత ఆ రెప్పపాటు కంటే కొద్దిగా ఎక్కువ ఎంత ఆ దానికంటే కొద్దిగా ఎంత దానికంటే కొద్దిగా ఎంత ఎట్ట విడగొట్టేశారు సరే ఎట్ట ఎంత విడగొట్టినా సరే త్రుటి త్రుటిలో జారిపోయిందండి అట్ట చేతిలో నూనె పట్టుకున్నాడు ఈ సేసా జారి నేలమే పడి బిడ్డబడున బదులైంది ఎంతసేపట్లో జారిపోయింది ఆయన నీ చేతిలో నూనె సేస అన్నా త్రుటిలో జారిపోయిందండి రెప్పపాట్లో జారిపోయింది అంటే నిమిషం నిమిషం పట్టిందంట నిమిషం కూడా ఎక్కడ సార్ అంత టైం లేదు సార్ అంత టైం లేదండి బాబు అసలు తెలుసుకునే లోపలే జారి పడిపోయింది తెలుసుకునే లోపలే జారిపడిపోయింది మానవ జీవితం కూడా అంతే త్రుటిలో జారిపోతున్నాం వాడు చనిపోతున్నానని తెలుసుకునే లోపే వాడు సరిపోతాడు అంటే ఫినిష్ ఉన్నానని తెలుసుకునే లోపలే జారిపోతాడంటే నేను నేను ధనవంతుణ్ణి భాగ్యవంతుణ్ణి ధర్మవంతుణ్ణి విద్యావంతుణ్ణి ఆ సౌందర్యవంతుణ్ణి ఇలా ఎన్నైతే వంతుడు అన్నీ చెప్పుకుని వంతు ఆ సాంతం లెక్కేసుకునే లోపలే జారిపోతుంది పుట్టిన పిల్లవాడికి ఏ గొడవలేదు వాడి వాడు సౌందర్యవంతుడనే భావన లేదు వాడి విద్యావంతుడనే భావన లేదు వాడికి ఏ వంతులు లేవు వాడికి వాడికి ఎవరితోనూ లేదు ఆత్మ రామోహమేవచ హాయిగా కళ్ళు మూసుకుని ఉంటాడు వాడు మెల్లగా ఇంద్రియ వికాసాన్ని పొందాడు ఆ పని చేశాడు ఈ పని చేశాడు అది సంపాదించాడు ఇది సంపాదించాడు కావాలంటే గడ్డి సంపాదించాడు కావాలంటే ఏనుగును కూడా సంపాదించాడు ఇప్పుడు నా దగ్గర ఏనుగుని తెలుసా అంటూ మరి ఉన్నదని తెలుసుకునే లోపలే ఏం జారిపోయింది త్రుటి త్రుటి లెక్క ప్రకారం కాలం జారిపోయింది అది ఎంతగా జారిపోయిందయ్యా అంటే గుర్తించే లోపే జారిపోయింది మరి జీవితం మొత్తం ఎంతసేపండి అన్నా ఎంతసేపు అంటే ఎంతండి త్రుటిలో సరిపోయింది అంతే జననం నుంచి మరణం వరకు బ్రహ్మాండ కాలగమనంలో లెక్కేసామంటే ఈ కాలగమనంలో కాదుగా సృష్టి అంత ఎంతో తయారైంది బ్రహ్మాండ కాలగమనంలో తయారైంది అంతేగాని ఒక మనిషి చావు పుట్టుకల మధ్యలో సృష్టి తయారవ్వలేదు ఆ కాల మీద ఒక సుబ్బారావు గారు పుట్టాడు ఓ సుబ్బారావు గారు కొయ్యాడు ఎంతసేపు పట్టింది అన్నా ఎంతసేపు బాబు ఆ బ్రహ్మగారు రెపపాటు చ ఒక రెపపాటు కళ్ళు మూసి తెరిచి లోపల ఎంత సమయంలో అయితే పట్టిందో అంత సమయంలో ఇక్కడ ఆల్రెడీ సుబ్బారావు పుట్టారు పెరిగారు ఐశ్వర్యవంతుడయ్యారు విద్యావంతుడు అయ్యారు ఆ అందరితో వంతులేసుకున్నాడు పోట్లాడాడు పోట్లాడాడు బ్రహ్మ అంతా ప్రపంచాన్నంతా గెలిచేశానన్నాడు మళ్ళీ విడిపోయాడు అయిపోయి ఫినిస్ట్ కాబట్టి ఇప్పుడు మనం దృష్టి దేని మీద పెట్టాలట బ్రహ్మాండ కాలగమనం మీద దృష్టి పెట్టాలి తాలమునకు అతీతముగా ఉన్నటువంటి పరబ్రహ్మ నిర్ణయం దృష్టి పెట్టాలి పరాత్పర నిర్ణయం దృష్టి పెట్టాలి మోక్షము మోక్ష సన్యాసం మీద దృష్టి పెట్టినటువంటి వాడికి ఈ నామరూపాత్మకమైన శరీరంతో పుట్టిపోయే లోపల చేసిన పని అంత త్రుటి అంతే రేపపాటు ఎందుకని పరబ్రహ్మ నిర్ణయంలో ఒక సంకల్పంతో సృష్టి వచ్చింది ఓ సంకల్పంతో సృష్టిపోయి అంతే మరి సృష్టి స్థితి లయాలన్నీ కూడా కేవల సంకల్ప చేత నిర్వహించగలిగే సామర్థ్యం ఉన్నది పరబ్రహ్మ మరి ఆ సామర్థ్యం ముందు ఒక నామరూపాత్మకమైన దేహం వచ్చిపోవడానికి ఎంత టైం పడుతుందండి దీనికి కాలం ఎంత లెక్క నేనేదో వందేళ్ళు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందండి చాలా కాలం జీవించినట్టుగా కనబడుతుందండి ఈ చాలా కాలంలో నేనేదో చాలా చాలా పనులు చేసినట్టు కనబడుతుందండి చాలా చాలా దుఃఖాలు అనుభవించినట్టు కనబడుతుందండి అసలు నా అంత దుఃఖ బాధనుడు ఎవరు ఉన్నట్టుగా కూడా కనబట్టలేదండి నేనే అందరికంటే దుఃఖపడుతున్నానండి అన్న వాళ్ళందరూ కూడా ఈ మొత్తం నీ వంద సంవత్సరాల జీవితం బ్రహ్మాండ కాల గమనం మీద త్రుటి సరే ఒక బ్రహ్మాండం ఒక సూర్యుడు ఒక నవగ్రహాలు చాలా కాలం ఉన్నట్టుగా తోస్తుంది సుమారుగా ఒక ఆ పన్నెండు లేకపోతే అటువంటి కల్పాలు ఎన్నో లెక్కేసుకుంటే